ఏసు క్రీస్తు ప్రభ తండ్రి నీకు వణనలు నాయనా స్థుతులు నైనా నీకు స్తోత్రములు ప్రభ గడిచిన కాలం అంతా ఈ దినం వరకు తండ్రి నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభావ నీ కంటి పాప కాచి కాపాడు ఈ దినంకి కూడా తండ్రి ఒక నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టినందుకు దేవ ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నిన్ను నీకు ప్రార్థించులాగనే అలాగే దేవా నీ స్వరం మేము వినులాగిన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి తండ్రి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ గొప్ప దేవ నీ మందిర ఆభరణంలో ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నవు తండ్రి కాబట్టి తండ్రి నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉండిన ఆయన నీలోనే ప్రభా నాయన నీ కుడి చేతిలోనే నిత్యమైన సుఖములు కలవనాయన గొప్ప దేవ అరీతిగా తండ్రి మీరు ప్రతిదినం దేవా నాయన మీ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నైనా మీ యొక్క సన్నిధిలో ఉండే మీ ప్రసన్నతను నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నాయన ప్రతిదినం తండ్రి నాయన మాలో తండ్రి మీకు అంగీకారం లేని వాటి అన్నిటినీ ప్రభ మీరు చూపిస్తున్నందుకు నాయన ఓ రీతిగా తండ్రి నేను మీ యొక్క మీరు బలపరుస్తున్నందుకు ఏ రీతిగా నాయన మా జీవితంలో ముందుకెళ్ళాలనేది ప్రతిదీ ప్రభానైనా మీరు మాతో మాట్లాడుతున్నందుకు దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ధన్యత ఎంతో మందికి లేదు ప్రభా ఇది కేవలం నాయన నీ కృప వలనే తండ్రి ఇది మేము కలిగి ఉన్నాం ప్రభా దానిని బట్టి దేవా స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో నా దేవా నా ఎవరైతే ఇంకా నాయన యొక్క ఆరాధనలో రాలేని వారు ఉన్నారో ప్రభ వాళ్ళందరితో మీరు మాట్లాడండి వాళ్ళు కూడా ప్రభా నాయన నీ సన్నిధికి వచ్చేవారుగా నాయన నా నాయన నీలో వాళ్ళు ఉండే వారిగా తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొన్ని అనివార్య కారణాల వల్ల రాని వాళ్ళని కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను దేవ మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభ గొప్ప నా తండ్రి ఇదిగో నాయనా తండ్రి ఇదనం నాయన మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు తండ్రి సాత్వికముతో దేవ నీ వాక్యాన్ని అంగీకరించారు ఉదయం అయినా మాకు దయచేయండి ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయం మీరు పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి అజ్ఞానుల వలే కాక జ్ఞానముతో నీ చిత్తం మేము గ్రహించి వివేకంతో తండ్రి మమ్మల్ని జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రభ కాబట్టి ఏ విషయంలో ప్రభావ ఇంకా నాయనా తండ్రి మేము అజ్ఞానంలో ఉన్నామో ఏ ఏ విషయంలో ప్రభ ఇంకా నీ మేము గ్రహించకుండా ఉన్నామో తండ్రి ప్రభా మీరే మాకు చూపించండి ఆ రీతిగా మా పిలుపును మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని మరి జాగ్రత్త పడి ముందుకు పోవటకునైనా మీరు మాకు సహాయము దయచేయండి దేవ ఆ రీతిగానే తండ్రి ఈ దినం కూడా నాయన మీ తాజా మన్నాను తండ్రి మాకు అనుగ్రహించండి మా ఆత్మలకు ప్రభ నీ వాక్యమే నాయన ఎందుకంటే పరలోకము నుండి దిగి జీవాహారము నేనే అన్నావు ప్రభ కాబట్టి మేము క్షయమైన దాని కొరకు క్షయమైన ఆహారం కొరకు తండ్రి మేము ప్రయాస పడతలేదు ప్రతి దినం దేవా మా ఆత్మలకు కావలసిన అనుదిన ఆహారము తండ్రి ఆ వాక్యమే జీవాహారం అన్న తండ్రి ఆ తండ్రి ఆ పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం మీరే కాబట్టి ఈ యొక్క ఆహారముతో ప్రభా మా ఆత్మలను తండ్రి నువ్వు జీవింపజేస్తున్నందుకు మా ఆత్మలను దేవ నువ్వు బ్రతికిస్తున్నందుకు తండ్రి నీలో మేము ఉండులాగున మీరు మాకు ఈ కృప చూపిస్తున్నందుకు దేవా నీకు వందనాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగోన్న తండ్రి ఈ ఆరాధనలో ప్రభ మీరే ఆధిపత్యం చలాయించుకొని మీ నామానికి తండ్రి ఈ యొక్క ఆరాధన మహిమకరంగా జరుగుటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకము దేవ మా అందరికీ దయచేయండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య నువ్వు సెలవిచ్చిన దేవుడవు తండ్రి తండ్రి ఆ రీతిగానే మీరు కృపాసక్తి సంపూర్ణుడై మా మధ్యలో మీరు ఉండండి దేవ పాటల ద్వారా మీరు మహిమ పొందండి ఆ రీతిగానే ప్రభ ఈ యొక్క జరిగే ఆరాధన అంతటినీ ప్రభ మీకు మహిమకరంగా తండ్రి ఈ ఆరాధన జరుగుటకు నైనా మాకు దీవెనకరంగా నైనా మాకు ఆశీర్వాదకరంగా తండ్రి మీకు ఇంకా దగ్గరగా తగినట్టుగా జీవించడానికి అయినా ప్రభ మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవ స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో దేవ నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ లో aradintunu halleluya aradintunu halleluya aradintunu halleluya aradintunu halleluya yesayanu ellappudu yesayanu ఎల్లప్పుడూ అందరిలోన ఆరాధించి సేవింతును అందరిలోన ఆరాధించి సేవింతును ఆరాధితును అల్లే ఆరాధింతును అల్లే ఆరాధింతును అల్లే ఆరాధింతును అల్లే ఎన్నడున్నాడు లేని ఆనందం ఎప్పుడికాడ దుర్గని ఆనందం ఎన్నాడున్నాడు లేని ఆనందం ఎప్పుడికాడ దొరికని ఆనందం నా ఇసులోనే పొందుకున్నాను నా ఇసులోనే నేను పొందుకున్నాను అందుకే నేను అందుకే నేను ఆరాను ఆరదిను అల్లే ఆరదిను అల్లే ఆరదిను అల్లే ఆరాదిను jella mullalo nee nalchina podu ballamaiyuna nadu devudu jella mullalo nee nalchina podu ballamaiyuna nadu devudu गन्ना मैना न यीशु देऊनी गन्ना मैना न यीशु देऊनी अंदरिलोना आरादिंतुनु अंदरिलोना आरादिंतुनु आरादिंतुनु हल्लेलुया Aradintunu Hallelujah Aradintunu Hallelujah Aradintunu Hallelujah ఒంటరినయీ నేనుండినప్పుడు కంటి పాపాల నన్ను కాచేను ఒంటరి నయీ నేనుండినప్పుడు కంటి పాపాల నన్ను కాచేను నా కన్నీరంతా తుడిచి వేసేను నా కన్నీరంతా తుడిచి వేసేను అందుకే నేను ఆరాధితోను అందుకే నేనారాధింతును aradinthunu <Sings> halleluyah aradinthunu <Sings> halleluyah aradinthunu halleluyah aradinthunu halleluyah yesaiyanu ella podu yesaiyanu ella podu thandrilona రాధించి సేవి అందరిలో ఆరాధించి సేవింతును ఆరాధితును అల్లే ఆరాధింతును ప్రైజ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లో మధుర సిస్టర్ ప్రైజ్ లా సిస్టర్ ప్రైజ్ లో అందరికీ మనం చిన్న ప్రార్థన చేసుకుని అనంతరం వాక్యంలోకి వెళ్దాము మహాపరిశుద్ధమైన దేవ నీకు స్థుతుల స్తోత్రాలు ప్రభావ యోగ్యతలు మమ్మల్ని సజీవులు ఎక్కల వచ్చినందుకు వందన ప్రభా ఇదిగోతండి ప్రతిదినం సాయంత్రం ప్రభా ఇదిగోతండి ఇక్కడ చిన్న మందుగా కూడికొని నిన్నారాది చుక్క్రపునిచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్థుతుల స్తోత్రాలు వేసు ప్రభా ఇదిగోతండి ఏస్రభ పాటధార నామం పెంచుకున్నందుకు మీకు వందనలేశు ప్రభా ఇదిగో తండీ ఇదిగోతండి వాక్యం వెతుతుండగా ప్రభా దాన్ని నీరు కట్టి మీరు ఫలింపజేయండి ప్రభా ఇదిగో తండీ ఏ దృష్టి దొంగలు ఇచ్చుకున్న ప్రభా ఇదిగోతండి ఏసుప్రభ జ్ఞానకాలు జీవించినట్టు సహాయం దేచండి వేసు ప్రభా వాక్యం సార్ వాక్యం ఎన్ని పోయేవారు కాకుండా వాక్యం సారి జీవించే కృపణం దయచండి ఏసుప్రభ అలాగే తండ్రి ఉదయం ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా ఇదిగోతండి ఏసూప్రభ వాళ్ళ వాళ్ళలో అలసట తీసి పారి అలసట తీసిపారని ప్రభా ప్రతి ఒక్కరు రిస్టారేషన్ దయచండి ఏసుప్రభ ఇదిగోదండి ఏసూప్రభా వాక్యధార ప్రభా బలపరచండి ఆయాసేదని చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టి కృపను దండి ఏసో ప్రభా అలాగే తండ్రి చెప్తున్న నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నన్ను మీ సిలు చట్న మరుగుపరుచుకోండి ఏసో నా ఆలోచన తలంపులు తీసి పారండి ప్రభా మీ ఆలోచన నింపండి ప్రభావ నా యొక్క సమస్త ప్రవర్తన అంతటి మీరు అధికారం ఒప్పుకుంటున్నా ఇదిగో తనే నన్ను యొక్క బోరుగా వాడుకున్న ప్రభా ఇగో తనే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో ప్రభా ఇగో తను మీరే వాక్యం ద్వారా మాట్లాడమని నజర నేసుకి నాపట్ట అందరికీ ప్రభు ఇసుకిస్తున్నా వందనాలు నేను ఈ రోజు వాక్యం ఏం చెప్తున్నాను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే లూకా సో వార్తలో పద్దెందో అధ్యాయంలో సుంకరి పరిసేయుడి ప్రార్థన మనకు తెలిసిందే చిన్న ఉపమానం అందరికి అర్థమయ్యేటట్టుంటది మనం లోకాన్ని చూసినట్టయితే లూక తను ఒక డాక్టర్ డాక్టర్ ఎవరైనా డాక్టర్ ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే ఎవరికి అర్థం కాదు ఆ మెడిసిన్ ఇచ్చే ఫార్మసిస్ట్కి అర్థమవుతుంది కానీ ఇక్కడ లూక ఎంతో విడమర్చి ప్రతి ఒక్క అంశాన్ని విడమర్చి రాస్తా ఉంటాడు అర్థం చేసుకోవడానికి చదువుకోవడానికి దేవుడు ఆ విధంగా అతని చేత రాపిస్తున్నాడు కాబట్టి ఈరోజు పద్దెనిమిదో అధ్యాయంలో మనము తొమ్మిదో వచన కాలం చూద్దాము ఈ ఉపవానం ప్రభువే చెప్తున్నాడు తొమ్మిదో వచనం చూసినట్టేది తామే నీతు మంతులం అని తము అన్ను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిశేవుడు ఒకడు సుంకరి పరిసెవుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచోరునైనాను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారం రెండు మారులు ఉపవాసం చేయుచ్చు నా సంపాదన అంతటిలో పదవ అంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే అయితే శుంకరి దురముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపిన నన్ను కరుణించమని పలికెను ఈ ఐదు దేవుడు మనకు ఒక అలాగే పద్నాలుగు వచ్చనం అతని కంటే ఇతను నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను తగ్ హెచ్చించుకున్న వాడు తాను తను నన్ను తగ్గించుకున్న కాబట్టి ఇక్కడ మనము ఈ ఉపమానం ప్రభువే చెప్తున్నాడు ఈ ఉపమానంలో ఏం చెప్తున్నానంటే ఏసు ప్రభు మనుష్య దినాల్లో తమును తాము నమ్ముకొని తమను తాము గొప్పవారు అనుకొని ఎవరి లే ఎవరికి లేని ఆధిక్యతలు తమకే ఉన్నాయని అనుకొని ఇతరులను తృణీకరించే పరిస్థితుల గురించి ఈ వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇతరులని అలాగే ఇంకా ఈ వాక్యంలో మనకి ఏం చెప్తున్నాడంటే ఇతరుల్ని త్రుణీకరించవద్దు అని చెప్పే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకో అని ప్రభు నేర్పించేదే ఈ ప్రార్థన ఈ ప్రార్థనలో మనం కొన్ని చూసినట్టయితే కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి అవి నేటి దినాన మనం అనుదిన క్రైస్తవ జీవితంలో మనం జీవించాలి అంటే మనం ఎలా జీవించాలి అని నేర్పించేది యొక్క అసలు ఉపమానం అంటే ఏమిటంటే మనం దానికి ఒక మీనింగ్ చూసినట్టయితే ఉపమానం అంటే మనకు తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారు ఈ ఉపమానం చూసినట్టయితే ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు కనబడతారు అవిద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు అవిద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు వాళ్ళిద్దరు ప్రార్థన చేయడానికే వెళ్ళారు అయితే దేవుడు ఇద్దరు ప్రార్థన ఆలకెచ్చాడు ఒకరికి ఒకలాగా మరొకరు మరోలాగా స్పందించాడు అది ఒక ఉపమానం ఈ ఉపమానంలో సుంకరి పరిసరుడు యొక్క ప్రార్థన సుంకరి ప్రార్థన ఇద్దరు ప్రార్థన చేస్తారు ఇక్కడ మనము పదకొండవచనం చూ ఇద్దరు ప్రార్థన పదవచనం చూసినట్టయితే ప్రార్థన చవిటికై ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళి వారిలో ఒకరు పరిసయుడు ఒకరు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు అయితే ఇక్కడ మొదట మనం చూసినట్టయితే పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచాలనైనా ఇద్దరు మనుషుల వలనైనా ఈ సుంకరి వలనైను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను ఈ పదకొండవ వచనం చూసినట్టయితే పరిశ్రుడు ఏమంటున్నాడంటే దేవ అతను నిలబడి ప్రార్థన చేస్తే ఏమంటున్నాడని దేవా నేను దొంగ చోరులను అంటే దొంగగా కాదు నేను దొంగగా ఉండనందుకు నీకు వందనాలని చెప్తున్నాడు లాస్ట్ కృతజ్ఞత వందనాలు దొంగ చోరులు అంటే దొంగలు అంటే దేవా నేను దొంగను కాదు నువ్వు నాకు బాగా డబ్బు ఇచ్చావు కాబట్టి దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పను అంటున్నాడు రెండవది అన్యాయస్తులను రెండవది మనం చూసినట్టే అన్యాయస్తుని కూడా కాదని అంటున్నాడు ఎవరికి అన్యాయం చేసిన అవసరం లేదు ఎందుకంటే సమాజంలో మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతిలో యాజకుడిగా పరిసయుడిగా నన్ను చేశావు నేను అన్యస్తుడు కూడా లేనంటాడు మూడవది మనం చూసినట్టయితే వ్యభిచారి వ్యభిచారి కూడా కాదు నేను ఎందుకంటే నాకు మంచి భార్యను ఇచ్చావు మంచి కుటుంబాన్ని ఇచ్చావు కాబట్టి నేను వ్యభిచార చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను వ్యభిచార కాదు అని అన్నాడు ఇంకొకటి చూసినట్టయితే ఇతర మనుషుల వలనైనా ఇతర మనుషుల వలనైను అంటే ఈ సామాన్యమైన జనాభా మన చుట్టూ ఉన్నారే వారు ఉన్నటువంటి చిన్న చిన్న తప్పుడు అలవాట్లు అలాంటి అలవాట్లు కూడా నాకు లేవు కాబట్టి దాన్ని కూడా నీకు దాన్ని బట్టి కూడా నీకు వందనాలు అని చెప్పి అంటున్నాడు మళ్ళీ ఇంకా అక్కడ ఇక్కడ ఇంకా ఏమంటాడు ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను ఇక్కడ దూరంగా నిలబడి ఉన్నాడే ఈ సుంకరి ఇతరులకు కూడా నేను లేను అందుకు కృతజ్ఞతలు మొదట్ ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటాడు నన్ను దొంగగా చేయలేదు నన్ను అన్యాస్తులుగా చేయలేదు నన్ను వ్యవిచారుగా చేయలేదు నన్ను ఇతరుల వల్లే సామాన్యమైన వ్యక్తులుగా నన్ను చేయలేదు చివరికి ధనాపేక్ష కలిగినా ఈ సుంకరి నన్ను చేయలేదు అందుకు నీకు వందనాలు అని చెప్పని అక్కడ చెప్తా ఉన్నాడు పదకొండు రోజులు కాబట్టి ఇన్ని విషయాలు అంటే ను నాకు ఏది కోరవ లేకుండా చేస్తున్నావు ఒక దొంగగా ఒక డబ్బు కోసం కానీ దేనికోసమైనా నేను నేను తప్పు చేయడానికి నువ్వు నాకు ఏది తక్కువ చేయలేదు అన్నీ నాకు మంచిగా చేసావు అని చెప్పని అతను దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు ఇక్కడ ఇన్ని విషయాలు కాబట్టి ఇన్ని విషయాలు నువ్వు నా పట్ల చేశావు కాబట్టి నేను నీకేం చేయాలి అని అంటున్నాడు మౌలు మనలో మనం ఇప్పుడు ఎవరైనా మనకి ఆలోచన మనగానే ప్రేర్లు ప్రభు ఇన్ని ఇన్ని నాకు మనగానే మన ప్రేర్లు దేవుడు అన్ని మనం అడిగినన్ని మనకి ఇచ్చాడు అనుకో ప్రభు నువ్వు నాకు ఇన్ని ఇచ్చిన కాబట్టి నీకు ఇచ్చిన ఏ నుణం తీర్చుకోలేను నీకేం చేయాలని చెప్పాను అంట మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దానికి అతను పన్నెండు వచ్చిన ఏమని చేస్తున్నాడంటే వారం నకు రెండు మౌరుల ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించ చూడెను ఇక్కడ ఏమంటున్నాడు రెండవచను నువ్వు నాకు చాలా ఇచ్చావు నేను నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇదే కాబట్టి నేనేమో నేనేం చేస్తున్నా వారానికి రెండు సార్లు పోస ప్రార్థన చేస్తున్నాను ప్రతి దాంట్లో దశ భాగం ఇస్తున్నాను నువ్వు నాకు ఇది చేశావు ఇది చూశావు కాబట్టి నేను కానీ నీకు ప్రతిఫలంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నా దశ దశం భాగం అతను అంటాడు నా సంపాద నా సంపాదన అంతట్లు నీకు పదో భాగం ఇస్తున్నాను అన్నట్టు మాట్లాడతా అంటే మనం మనం ఒక వాడుకు బస్సులో చూసినట్టయితే నువ్వు నాకు ఇది నేను నీకు ఇది అంటే చెల్లుగు చెల్లు అన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు ఇది చూస్తుంటే మనకి ఎలా ఉండింది అంటే ఒక వడ్డీ వ్యాపారం అంటే ఓ చెల్లు నువ్వు నాకు ఇది కాబట్టి నేను నీకు చేయాలి అన్నట్టుగా అతను ప్రార్థన ఉంటది వారం నకు రెండు సార్లు రెండు మార్లు ఉపవాసం ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదవి అంతు చెల్లించడం తనలో తాను ప్రార్థించుండేను అని తను నేను నీకు నువ్వు నాకు ఇది నేను నీకు చేయాలి అన్నట్టు ఒక ప్రతిఫలంగా నేను నీకు చేయాలి అన్నట్టు ఒక వడ్డీ వ్యాపారం లెక్క అతను మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే శుంకరి ఇలా ప్రార్థన చేస్తాడు శుంకరి దూరం అని నిలబడి ఆకాశం వైపు కనులెత్తుడు కానీ దూ ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు దేవ పాపిన నన్ను కరుణించమని పలికినను ఇక్కడ శుంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు అతనికి దూరంగా నిల్చున్నాడు అంటే దేవాలయానికి మందిరానికి ఈ యొక్క పరిశేవుడికి దూరంగా నిల్చుండి అతను ఆకాశం వైపు కళ్ళెత్తుడుకని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు దేవాపిన నన్ను కరుణించమని పలికిను ఈరో అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు ఎలా విరిగి నలిగి అతను సుంకర్ ఆ వ్యక్తికి దూరంగా నిలబడి దేవా పాపి నన్ను కరుణించు అని కేకలేస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక ప్రార్థనలో ఇక్కడ మనం చూసినట్లయితే అతను విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు పాపిని ప్రవ్వ అని చెప్పి ఒప్పుకుంటున్నాడు కానీ ఈ పరిశేయుడు ఏం చేస్తున్నాడు ఈ పరి పరిసేయుడు వారం ఉపవాసం ఉంటున్నా పదో భాగం ఇస్తున్నాను సరిపోతున్నా దేవుడికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాడు అసలుకి అతను అనుకోవడం కరెక్ట్ అయినా అసలుకి మనం అతని ఉపవాసం దేవుడికి అంగీకారంగా ఉందా అసలుకి మనం ఉపవాసం ఉంటే దేవుడికి దేవుడికి ఏమైనా మనం ఉపవాసం ఉండడం వల్ల మన పదో భాగం దేవుడికి అవసరం దేవుడు ఏమైనా డబ్బు లేనివాడా దేవుడేం పేదవాడా మనం డబ్బులు ఇస్తే బతకడానికి కానీ అతను ప్రార్థన అలా ఉంటుంది మనం చూసినట్టయితే రెండు వారం రెండు మార్లు ఉపవాసం చేయిచ్చు నా సంపాదనలో పదవ పదవ ఎంత చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించున్నాడు అంటే తను తనలో తాను ఎలా ప్రార్థిస్తున్నాడు నేను నీ కోసం నువ్వు నాకు ఇన్ని చేశా కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నాను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను పదవ భాగం చెల్లిస్తున్నాను అని అంటున్నాడు ఈ ఉపవాస ప్రార్థన వల్ల దేవుడికి ఏమైనా లాభం ఉంటుందా మామూలుగా మనం ఆలోచించినట్టయితే ఇలా ఈ ఉపవాసం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి మనం అన్నం ఒక మనం అన్నం తినకుండా ఉంటే దేవునికి ఏమైనా ప్రయోజనమా మనం చూసినట్టయితే జకర్యా ఏడు అధ్యాయం ఐదు ఆరులో మీరు ఇన్ని రోజులు ఉపవాసం చేశారే నా కోసం చేశారా అని అడుగుతాడు దేవుడు మీ స్వార్థం ఉందా అని కాబట్టి అంత మన స్వార్థం కోసమే దేవుని కోసం కోసమే ఉపవాసం ఉంటాం కదా కోసం ఏమైనా మనము ఉపవాసం చేయట్లేదు కదా మనకి ఏదైనా అవసరం మనకి అది కావాలి ఇది కావాలి అని మనం పొందుకోవడానికే చేస్తున్నాం కానీ దేవుడి కోసం ఏమైనా ఉంటున్నామో ఉపవాసం ఏముండట్లా మన అవసరాలు మనకి ఐదు ఇవ్వాలి ఇది ఇవ్వాలి నాకు ఆవసండి ప్రభు అని చెప్పి ప్రార్థన ఉపవాస ప్రార్థన మన స్వలాభం కోసమే ఉంటున్నాం కానీ దేవుడి యొక్క దేవుడి కోసం మనమేం ఉంటున్నట్లేదు ఏం నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఉపవాసం చేయొద్దని నేను ఇక్కడ చెప్పట్లేదు కానీ మనం ఉపవాసం మానేయడం వల్ల ఉపవాసం చేయడం వల్ల దేవుడికి ఏమో వస్తుంది ఉపవాసం చేయకపోవడం వల్ల ఏం లాభం వస్తుంది అని చూసినట్టయితే మనం ఆహారం మానేయడం వల్ల దేవుడికి ఏమో ఇక్కడ పరిసరని చూస్తే అతడు దేవాలయంలో ఒక పూజలి శాస్త్రీయులు మత్స్య సవార్త ఇరవై అధ్యాయంలో ఉంటుంది వాళ్ళు ఒక పూజ పరిసయులు అనే వారు ఒక పూజ అంటే దేవుడికి మందిరంలోకి వెళ్ళి ప్రార్థించి చేసేటవాళ్ళు అయితే ఆయన అంటున్నాడు దూరంగా వారానికి రెండు సార్లు ఉపవాసం చేసి నా సంపాదన అంతట్లో ఈరోజు ఉపవాసం నా సంపాదన అంతట ఇప్పుడు సంపాదన అనేది ఎవరిస్తే వస్తుంది దేవుడిస్తేనే కదా నీ కష్ట జీతం కదా నీకు నికు ఆశీర్వాదం వచ్చేది నీకు కలిగి ఉండేది కానీ అతను ఏమంటాడు నా అంటున్నాడు అంటే దేవుడిచ్చిందే మర్చిపోయి నా అంటే తన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాడు అంతా నా నా నా అని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి నా అన్న అనుకున్నప్పుడు మనము చూసినట్టయితే పరలోకంలో కానీ నేను అని గర్వ అతిశయం పడ్డప్పుడు సాతాను కానీ కింద పడవే అది ఎంతో సుందరమైన దేవదూత ఉండి కానీ అది అతిశయించినప్పుడు కిందకు పడి సాతాన లెక్క మారిపోయింది ఈ రోజు ఈ చూడండి మనం ఇతను చూసినట్టయితే తనలో తను నా అంటున్నాడు నా సంపాదన అంతట్లో పదో చెల్లుచున్నాని తనలో తను ప్రార్థిస్తా ఉన్నాడు అంటే తనలో ఎంతో తెలియని గర్వం అహంకారం అతిశయాలతో కూడుకున్న ప్రార్థనలాగే ఉంది కానీ అది దేవుడికి అంగీకారమైన ప్రార్థనగా తగ్గింపు ప్రార్థనగా లేదు కొంతమంది మనం చూసినట్టయితే పరిస్థితి లాగే నాడు పరిస్థితి నాడు ఈ రోజుగా సంఘాలు పరిస్థితి లాగే ఉన్నారు ఎలా అంటే మేము చేసేదే కరెక్ట్ మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పనంటారు నాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఎదురైంది ఏంటంటే మేము ఇల్లు మారిన తర్వాత నేను కొద్దిగా చర్చకి దూరంగా వచ్చిన అయితే మొన్న మా స్టెసి వాళ్ళ ప్రిన్సిపల్ ప్రేర్ పెట్టుకుంటే వెళ్ళాం నేను మా పాప వాళ్ళిద్దరం వెళ్తే అమ్మ పాస్ట్ గారు కూతురు అంటుంది మీరు ప్రేరక ఈమెని సండే స్కూల్ పంపించొచ్చు కదా అని చెప్పానంటే నేను అంత ముందే చర్చి వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ చేసే కార్యాలు అతను చెప్పే వాక్యము అది నాకు అంగీకారంగా లేదు వాక్యా సారంగా లేదు నేను దేవుడు వాక్యంతో పోల్చి చూసుకున్నప్పుడు అది వాక్య సారంగా లేదు ఇంకా నేనేమన్నాను పరిశుద్ధరావు గారితో నేను వెళ్ళను నేను ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాను వాకింగ్ చదువుకుంటాను ఎట్ట మనకి స్కైప్ లో వాకింగ్ జరుగుతూ ఉంటది కదా ఇంటూ ఉంటాను ఆయన చెప్పే అంత లోకాసారంగా ఉంది ఏంటంటే ఆచారాలు ఎన్ని చేస్తున్నారు చెప్పానంటే సరే ఇష్టం అని చెప్పాను ఇంకా అందుకని నేను వెళ్ళట్లే పిల్లలు కానీ వెళ్ళట్లేదు మొన్న అంటుంది వాళ్ళ పాస్ట్ వాళ్ళు కూతురు మీ పాప సండే స్కూల్కి పంపించచ్చు కాంటే నేను మామూలుగా ఎన్ని మాట్లాడడం ఎందుకు లేదని చెప్పాను కొద్దిగా ఇల్లు దూరమైంది కదా అందుకని వదిలిపెట్టడం కొద్ది కష్టం అవుతుంది చాలా దూరంగా ఉంది కదా అందుకని పంపించకపోతున్నాను అని చెప్పాను నేను అన్న ఆమె అంటుంది ఈ వయసులోనే ప్రయాస ఈ పిల్లలు చిన్న వయసులోనే ప్రయాస పడాలి ఆ నువ్వు ఇప్పుడు కష్టపడిపోతే ఇంకెప్పుడు కష్టపడతావు నేను ఇంక నేను గమ్ముగా ఏం ఎందుకు చర్చపోతే నేను ఆమె నేర్చుకున్నట్టు ఆమె రెండు సంవత్సరాల క్రితమే మామకి బైబుల్లో పేర్లు వచ్చు పాటలు వచ్చు అన్ని నేను నేర్పించుకుంటా బైబుల్లో ఉన్న స్టోరీస్ తెలుసు చిన్నగా బైబుల్ చదువు నేర్చుకుంది అన్ని నేర్పిస్తున్నా ఈరోజు సంఘంలో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేసి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటేనే వచ్చినట్టు కాదు కదా అక్కడ పోతేనే పరిశుద్ధులు అన్నట్టుగా మాట్లాడతారు కానీ నేను ఇంటిగా ఉండే తనకి అన్ని ఒక టీచర్గా ఒక బైబుల్ టీచర్గా ఒక స్కూల్ టీచర్గా అన్ని నేర్పించుకుంటా ఉంటాను కొసేపేమో బైబుల్ టీచర్ తనకి ప్రార్థన ఎలా చేయాలి పాటలు ఎలా నేర్పియాలి అన్ని ప్ర పాటలు నేర్పించడం కానీ బైబుల్ చదవడం కానీ అలాగే స్కూల్ విషయంలో ప్రతి ఒక్కటి ఇట అన్ని చూసుకుంటా ఉన్నా తనకు అన్ని నేర్పించుకుంటా ఉంటే తనకి తన నన్ను అంటుందో నువ్వు ఇవ ఇప్పుడే ప్రయాస పడాలి పిల్లలు చిల్లరంగా ఉన్నప్పుడే అని చెప్పాను అంటుంది అంటే తను తీర్పు తెరుస్తుంది అంటే చర్చికి వస్తేనే ఇదన్నట్టుగా మాట్లాడుతుంది చర్చికి ఏమని రావాలి వాక్యము చెప్తే మొన్న వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు స్కూల్ ప్రిన్సిపల్ పర్లోక రాజ్యము చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని స్కూలు చిన్నపిల్లల్ని చేర్చుకుంటే పర్లోక రాజ్యం వచ్చిద్దంట అది ఎక్కడైనా ఉందా అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంది ఆ సువార్తల్లో నా దగ్గర రాని ఇలాంటి వార్త పర్లోక రాజ్యం అని ఆయన ఏం చెప్తున్నాడు ఆ పర్లోక రాజ్యం ఎలా ఉంటది నువ్వు చిన్నపిల్లల్ని చేర్చుకుంటావు నువ్వు స్కూల్ పెట్టావు కాబట్టి పర్లోక రాజ్యం నీకు వచ్చిద్దానను అంటున్నాడు వాక్యం అలా ఉందా ఈ రోజు వాక్యం ఏంటంటో చేసి చెప్తున్నాను అక్కడ ప్రభు చెప్పింది ఒకటి అయితే తను చెప్పింది ఇంకొకటి నేను ఈ బోధన నాకు సత్యం తెలిసినప్పుడు నేను ఎలా పంపించాలి నేను చెప్తే వినే స్థితిలో అవ్వాలి నువ్వేం చెప్పేది మేము డాక్టరేట్ సంపాదించుకున్నాం చెప్పను అంటారు నాకు డాక్టరేట్ వచ్చింది అసలు వినగలే చెవులు కానీ వాళ్ళకి లేవు చెవులు ముయబడ్డాయి అనిపిస్తుంది నాకు వినగల చెవులు లేదు హృదయం లేదు అతను చెప్తున్నాడు పర్లోక రాజ్యము సుమతి ఇదే ఎందుకంటే ఆమె చిన్నపిల్లలు చేర్చుకుంది చిన్నపిల్లలు సోదు చెప్తుంది అని చెప్పాలన్నాడు చిన్న పర్లోకి రాజ్యం చిన్నపిల్లల వల్లే ఉంటాయి కదా అంటే నీళ్ళే కుళ్ళు కుతంత నెస్త్ర మస రోగ పావ ఏమి కదా నిష్కలంక ఉండాలి కదా చిన్నపిల్లల హృదయం వీళ్ళు ఏమి ప్రతి ఒక్కరిని క్షమించాలి ప్రతి ఒక్కరి మర్చిపోవాలి దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ వేకతో ఆరాధించాలి ఇవన్నీ ఉంటాయి అతను ఏం చెప్తున్నాడంటే ఆయన నువ్వు ఈ స్కూల్లో ఈ పిల్లల్ని దగ్గర ఇస్తున్నావు కాబట్టి పర్లోక రాజ్యం నీదే అని చెప్తున్నాడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా బిడ్డని ఎలా పంపియాలి నాకు సత్యం తెలుసు సత్యం తెలుసు కాని నేను ఆ బిడ్ పంపిస్తే ఆ బిడ్డ ఇప్పుడు అక్కడ ఉన్నది నేర్చుకునిద్ది ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది రెండు బోధల మధ్యలో ఆ బిడ్డ ఎలా ఎలా వండిద్ది మమ్మీ నువ్వు ఇలా ఆయన ఇలా చెప్తున్నావు కాబట్టి నేను ఇంట్లోనే నేర్పించుకోవట్ల పంపిపోయేసరికి ఈ రోజు నువ్వు చర్చి రాపోతే నువ్వు అవిశ్వాసి నీలో దేవుడు లేడు నువ్వు పడిపోయావు లోకంలో అని చెప్పాను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు సేమ్ ఈ పరిశైలిలాగే జీవిస్తున్నారు వాళ్ళకి వాళ్ళు హెచ్చించుకుంటున్నారు మేము నీతి మేము ఇది చేస్తున్నాం మేము అది చేస్తున్నాం అని చెప్పని చెప్పుకుంటున్నారు ఎంతసేపటికి ఇతరులను తృణీకరించి మాట్లాడేది తక్కువ చేసి మాట్లాడేది నాకు బైబుల్లో ఒక నచ్చే క్యారెక్టర్ ఎవరంట పౌలు పౌల్ను చూస్తే నాకు నేను ఈ రోజు కానీ ప్రార్థన చేస్తా పావులుగా పౌల్లాగా ఎందుకంటే పౌలు ఎలా ఉంటాడంటే అతను ధర్మశాస్త్రము మొత్తం చదివినవాడు ధర్మశాస్త్రం అంతా తెలుసు అలాగే అధికారులు అపోస్తుల దగ్గర నుండి కానీ అతను నేర్చుకున్నవాడు అలాగే ఆయన దేవుడి మూడో ఆకాశం దాకా వెళ్ళి దేవుడిని చూసిన వాడు దేవుడి దగ్గర నుండి కానీ పొందుకున్నవాడు ఆ యొక్క దేవుడు యొక్క మూడు ఆకాశ దాకా వెళ్ళి చూసి అంత చేసినాడు అలాగే గమలీల ప్రాదాల దగ్గర వచ్చి నేర్చుకోవడం గమలీలు అంటే ఈ రోజు మనకి ఆక్స్ఫర్డ్ ఈ అట్ట అలాగే కదా నాడు అంత పెద్ద యూనివర్సిటీలో అంత చదువుకున్నాడు ఇంకా తను తను అసలు అతను రోమన్ సిటిజన్షిప్ అంటే గవర్నమెంట్ లో అతను ఉన్నాడు కాబట్టే కదా అన్ని ఉన్నా కానీ నష్టంగా ఎంచుకున్నాడు కానీ ఈరోజు ఒకటుండి ఒకటి ఉన్నా కానీ ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కానీ ఉన్న ఒకదాన్ని బట్టి కానీ అతిశయిస్తా ఉంటాడు జనాలు అతిశయిస్తా ఎంతసేపు నువ్వు తక్కువ నువ్వు ఇది నువ్వు అది అని చెప్పని తీర్పు తీరుస్తా ఉన్నారు ఇక్కడ పరిశ పరిశ్రమ కానీ మనం చూస్తే అతను పక్కన తన తనను ఎంత హెచ్చించుకుంటున్నాడంటే నాకు నేను వీళ్ళలాగా లేను వాళ్ళలాగా లేను అని చెప్పి నేను ఇంకా దశం భాగం ఇస్తున్నాను అని చెప్పి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని చెప్పనుకోండి అని చెప్పనట్టు అన్నాడు తను తను ఎంతగానో నీ దేవుడు ముందు అతిశయంగా పొగుడుకుంటున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే ఒక అతిశయంతో ఊడుకున్నది ఈరోజు మనకి ఎవరు ఇవ్వాలి నువ్వు నీతి నువ్వు మంచివాడు తీర్పు ఎవరు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి మన నీతి దేవుడిని ఏంటి నీతి క్రియలు ఎలా ఉన్నాయి మురిగ్గొడ్ల వల్లే ఉన్నాయి అని ఈ క్రియలు ఏమన్నా ముందు పనికి పనికిరావు కానీ హెచ్చులుగా ఇప్పుడు తను ఎలా చెప్తున్నాడు ఎక్కువగా హెచ్చులుగా అలా చెప్పుకుంటూ ఉంటున్నారు మేము ఇది చేసుకుంటాం మేము అది అని చెప్పని అనిసేపటికి ఇతరులని తక్కువ చేసి మాట్లాడేదే ఉంటది ఇతరులు తక్కువ చేసి మాట్లాడేది నేను ఇది నేను ప్రార్థనలో నీ ప్రార్థన ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉండడం వల్ల ఎవరికి లాభం ఉపవాస ప్రార్థన దేవుడు ఎందుకు ఉండమన్నాడు ఉపవాస ప్రార్థన వాళ్ళ దేవుడికి దేవుడికి ఏమైనా నువ్వు ఉపయోగ్రంథంలో ఉండేది నువ్వు ఉపవాసం ఉంటే బేదలకి ఆహారం అని చెప్పానంటాడు నీ దేశంలో బేదలు ఉన్నారా వాళ్ళు పెట్టండి నీ కడుపు మార్చుకునైనా వాళ్ళు పెట్టండి అని చెప్పానంటాడు ఉపవాసం ఈ రోజు ఉపవాసం ఉంటే చెప్పుకోవాలా నేను ఉపవాసం ఉన్నాను అని దేవుడు రహస్యంగా చూసేవాడు కదా ఉపవాస నువ్వు నీకు దేవుడికి రహస్యంగా ఉండాలి కానీ ఈరోజు రహస్యం రహస్యం లేదు అంత బహిరంగంగా మనుషుల యొక్క మనం మత్స్య సువర్త ఇరవై అధ్యాయంలో చూస్తే వాళ్ళు బహిరంగంగా బహిరంగంగా కోరుకుంటారు అందుకే దేవుడు వాళ్ళని ఏమంటాడు వేషధారి అని అంటాడు ఈ రోజు వేషధారులు ఎంతమంది ఉన్నారు పైకి క్రియలు చూపించుకుంటున్నారు కానీ దేవుడు ముందు వ్యంగీకరంగా ఉన్నాయా లేవా నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పుకుంటున్నావు బానే ఉన్నాయి మాకు మంచిగా ఒకవేళ ఎదుటి వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి అది దేవుడికి అంగీకారంగా ఉందా లేదా ఈరోజు పరిశీలించుకోవాలి అలాగే దేవుడు దర్శన భాగం ఏమన్నాడు ఎందుకు ఎందుకు ఇమన్నాడు లేవుల యొక్క లేవులకి పోషింపబడడానికి మందిరంలో సేవ ఏమన్నాడు కానీ దేవుడికి ఏమైనా దర్శన భాగం అవసరమా నువ్వు దర్శన భాగం ఇప్పటి దేవుడు ఏమైనా ఇదవుతాడా దేవుడు కానీ దేవుడికి ఇస్తున్నట్టు ఈరోజు ఏదో నేనే ఇది అవుతున్నా నేనే ఇస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు దశం అసలు ఇది దేవుడు నాకు ఇచ్చిండు ఇది దేవుడికి నీకు ఆజ్ఞ పెట్టింది ఎందుకు లేవిలు పోషింపబడాలి కాబట్టి లేవి లేవిల్ మందిర మందిరంలో సేవ కాబట్టి నేను దశం భాగం ఇవ్వమన్నారు కానీ ఈ రోజు నేను దశం భాగం ఇస్తున్నాను నేను అదే అని చాటింపేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయమంటున్నారు బహిరంగంగా నువ్వు కుడి చేతి ఇచ్చేది అడని చేతికి తెలియకూడదంటే నేను మొన్న ఒక అక్కతో మాట్లాడితే అక్క డబ్బులు ఇస్తున్నావు బానే ఉంది ఇట్లా కనిపించేటట్టు ఇట్లా పేరు రాయడం నెంబర్ రాయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నువ్వు పక్కన వాళ్ళు కదా అని చెప్పినానంటే మనుషులకి ఇచ్చేటప్పుడు కదా అని చెప్పని అంటున్నా ఎవరికి ఇచ్చినా కానీ అసలు నువ్వు కుడి చేత్ చేసింది అనచేతికే తెలియకూడదు అన్నప్పుడు ను ఎలా రాయగలుగుతావు అంటే ను బాహ్యంగా బాహ్యంగా నువ్వు పేరు నువ్వు ఒక పేరు పొందుకోవాలనుకుంటున్నావు నేను ఇంత ఇచ్చాను ఇంత మళ్ళీ అంటుంది నేను ఇన్ని డబ్బులు ఇస్తున్నప్పుడు అతను నా గురించి ప్రార్థన చేయడు పాస్ట్ ఎందుకు ప్రార్థన చేయడం అని అంటుంది నువ్వు ఇచ్చేది దేవుడికి అయినప్పుడు నువ్వు రహస్యంగా ఇయ్యాలి కానీ ప్రార్థన ఎందుకు దేవుడికి నువ్వు చేస్తే సరిపోతే ప్రభు నేనైతే ఇలాగే ప్రార్థన చేసుకుంటాయి ఈ రోజు నేను చేసే కార్యక్రమాలు ఎవరి తెలియదు ప్రభా నాకు ఇచ్చో ఈ అవకాశం థ్యాంక్ యూ ఇదిగో తండ్రి ఎక్కడున్న నా జీవితాన్ని ఎక్కడికి తీసుకొచ్చాను ఒకప్పుడు ఒక వంద రూపాయలు స్థితి పిల్లకి పిండి పెట్టుకునే స్థితి కానీ స్థితి నుండి ఈ రోజు పది మందికి ఆహారం పెట్టే స్థితినిచ్చో నీకు వందనాలు ప్రభా అని చెప్పాను నేను మామూలు నా మనుషులు దేవుడికి వందనాలు చెప్పుకుంటా ప్రభా ఇంకా ప్రభావ నన్ను నేను ఇంకా ఇతరులకు ఇంకా ఆశీర్వదకరంగా ఉండాలి ఈ పది మందితో కాదు ఇంకా ఇంకా ప్రభా నేను సేవ చేయాలి ప్రభా ఇదిగోతండి సహాయం తెచ్చే ప్రభా అని చెప్పని నేను ప్రార్థన చేస్తా కానీ ఈరోజు బయట నేను మనుషులు చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఒక కోరికలు ఎలా డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయాలంటారు బహిరంగ నువ్వు బహిరంగానే ఇప్పుడు నువ్వు ఫలం పొందుకున్న అప్పుడే ఫలం పొందుకున్న వాక్యం వస్తుంది కదా నీకు ఇంకా ఫలం ఎక్కడ ఉంటది నువ్వు బహిరంగ పొందుకున్నావు కదా ఫలము ఈరోజు పాస్ట్ లుగా నువ్వు బహిరంగంగా చెప్తున్నారు పలానా సిస్టర్ ఎంత తెచ్చింది పలానా సిస్టర్ ఎంత తెచ్చిందని అలా చెప్పడం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి రావాల్సిన ఫలాన్ని పోగొడుతుంది కదా తెలుసో తెలియకో అలా చెప్తే వాళ్ళు ఒక ఇదో వస్తుంది రోషం వస్తుంది ఇస్తారని మంచిదే కాదనట్లేదు రోషం వస్తుంది కానీ వాళ్ళకి రావాల్సిన ఫలం పోతుంది కదా కుడి చేతితో చేసేది అన చేతి తెలియకూడదు అన్నప్పుడు ఈరోజు బాహిరంగా బోర ఊదర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు బాహిరంగా మేమే మేమే చేసాం మేమే ఇట్లాగ ఉన్నాము అని చెప్పుకోవడానికి కాబట్టి పరిసేయుడు ఇక్కడ చూసినట్టయితే తను ఉపవాసం తన నా సంపాదనలో అంతట్లో దర్శనం బాగా చెల్లిస్తున్నా చెప్పని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు తన ప్రార్థన ఎంత హెచ్చింపుగా ఉంది దేవుడి ముందు తను తాను తగ్గించుకుంటున్నట్టు కనిపిస్తుందా అంతగానే కాకుండా ఇత్తలతో పోల్చుకుంటున్నాడు తను ఈ ఇలాగ లేను ఇలా లేను అని చెప్పాను ఇత్తలను తక్కువ చేసి ప్రార్థన చేస్తుంది నువ్వు ప్రార్థన చే నీ గురించి నువ్వు చేసుకో ప్రపన్న నుంచి వందనాలు అని చెప్పాను కానీ నువ్వు పక్కన చులకన చేయడం ఇది చేయడము అది దేవుడికి అంగీకారమేనా వైపులు ఏమంటే నువ్వు బలర్పించండి ముందు నీ సోదరు సమాధాన పడు రమ్మంటది అంటే నువ్వు ఎంత తగ్గించుకొని ఉండాలి ఈరోజు కానీ నిన్ను నువ్వు ఎంత హెచ్చించుకుంటున్నావు కాబట్టి దేవుడికి ఇసుమంట ప్రార్థనలు అంగీకారంగా ఉంటాయా కింద మనకు దేవుడు దాన్ని సమాధానంగా ఇస్తాడు మనం ఏ చేసినా పరిస్థితి లాగా బాహీర్ బా ఎందుకంటే నీ నీతి నికుల్ దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు నువ్వు చేసిన కార్యాలు ఏటికి ఆయన ముంచుకోడు ఖచ్చితంగా బహుమతి నీకు ఇస్తాడు బయట ఒకరు నీ గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు తను ఎలాగనుకుంటున్నాడు తన గురించి తానే దేవుడు దేవుడు సాక్ష్యం అవసరం లేదు తన నీతి క్రియ తానే నీతి మంతుడు అని చెప్పుకుంటున్నాడు ఈరోజు మనలో కానీ అలాంటి కార్యాలు ఏమైనా ఉంటే ఎందుకంటే దేవుడు మన గురించి నీతి చెప్పాలి కానీ మన యొక్క నీతి నీతే కాదు మన యొక్క నీతి క్రియ దేవుడు ఏటం మురి కుట్లాగా ఉన్నాయి ఏని పనికి రాకుండా ఉన్నాయి అలాగే మనము సుంకర్ చూస్తే సుంకరి పదమూడు వచనం అయితే సుంకర్ దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు దేవాపినైనను కరుణించమని పలికను ఇక నాలుగే నాలుగు వచనాలు బాపి నేను నన్ను కర్ణించమని అంటున్నాడు అసలుకి సుంకర్ అంటే ఎవరు అని చెప్పి మనం చూసినట్లయితే సుంకర్లు కానీ వ్యూధులే రోమ ప్ర వీళ్ళు ఎవరంటే ప్రభుత్వం కింద పనులు వసూలు చేసి ప్రభుత్వ అక్కడ రోమ ప్రభుత్వాన్ని కొంత చెల్లించి కొంత వీళ్ళు వసూలు చేసుకుంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం స్థితిని సంపాదించేవాళ్ళు వాళ్ళకి చెప్పింది ఒకటి వీళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఒక అమౌంట్ చెప్పి వీళ్ళు మీద తీసుకుంటారు అంటే ఒక్కో విధంగా అన్యాయంగా సంపాదించే వాళ్ళు మనం చూసినట్టయితే యూదులకి రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చేసే వాళ్ళంటే అసలకు ఇష్టం ఉండదు అందుకే వీళ్ళని సుంకరని పాపులని అంటారు ఏసు ప్రభు ఈయన పాపులతో కానీ ఓన్ చేస్తున్నారని చెప్పను అంటారు అంటే వీళ్ళు పాపుల కింద చూస్తారు పరిసైలు ఇక్కడ శుంకర్ యొక్క ప్రార్థన మనం చూసినట్టయితే అతను దూరంగా నిలబడ్డాడంట దూరంగా ఎక్కడ దూరంగా మందిరానికి దూరంగా ఆ యొక్క పరిచేడికి దూరంగా ఎందుకు ప్రభు పాపినని తన మనసులో తన అనుకొని తనకు తెలుసు తన కార్యాలు తనకి ఎలా జీవించిండు తను తెలుసుకొని ప్రభు అవినీతిగా అన్యాయంగా సంపాదిస్తున్న సిరిని అతని యొక్క పాపలు అతని అన్ని తెలుసు కాబట్టి అతను దేవుడు ఎదురు రావడానికి కానీ ముఖం చల్లట్లేదు తనకి ఒకేదం చెప్పాలంటే ముఖం ముఖం చల్లట్లేదు అలాగే పరిస్థితుడికి దూరంగా ఉంటుంది ఎందుకంటే తను అన్ని చేస్తున్నాడు కానీ నేను చేయట్లేదు ప్రభావ తను అన్ని మంచిగా ఉన్నాడు నేను ఉండట్లేదు అనే తనలో ఒక తనలో ఒక భావం కలిగి తను మందిరానికి దూరంగా ఉంటాడు ఎందుకు దేవు దేవుడు ప్రభా నీ సన్నిధి పరిశుద్ధం అనేది నీ సన్నిధిలో ప్రత్యక్షత ఉంది నీ యొక్క మహిమ నీ సన్నిధిలో నిలబడటానికి నాకు ఏమాత్రం అర్హత లేదు అని దూరంగా నిలబడతాడు ఎఫ్ఎస్సీ రెండు మూడులో చూసినట్టయితే మునుపు దూరస్తులని మీరు అని చెప్పనుంటది అంటే పోయి మనము మునుపు అంటే మనం దూరంగా ఉన్న మనము అంటే పాపం ద్వారా దూరంగా ఉన్న మనము నేడు క్రీస్తు ద్వారా దేవుడికి దగ్గరగా అవుతున్నాం పాపం దేవుడి నుండి మనల్ని దూరం చేస్తా ఉంది మనం చూసినట్టయితే ఆదాం పాపం ఆదాం పాపం చేసినప్పుడు దూరంగా వెళ్ళి చెట్టు చాటును దాము దేవుడితో కలిసి తిరిగిన ఆదాము పాపం చేయడం వల్ల దూరం దూరం కలుతాడు ఎస్యా యాభై తొమ్మిది ఓటు నుండి చూద్దాం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషం చేతను అప అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధంలాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి మన యొక్క పాపము ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడికి దూరంగా ఉంది దేవు దేవునికి దూరపరుస్తున్నాయి ఆయనకి మనకి మన పాపాలు అడ్డంగా ఉన్నాయి అందుకే తన పాపాలు తన పాపి ఒప్పుకొని అక్కడికి వెళ్ళలేకపోతాడు దూరంగా నిలబడి ఉంటాడు మళ్ళీ మనం చూసినట్టయితే ఆకాశం వైపు కళ్ళు ఎత్తుడికైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు అతనికి ఆకాశం వైపు మనం ఎత్తడానికి ధైర్యం చాలట్లేదంట ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు ఎందుకు మనం వచనం చూసినట్టయితే ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపెట్టం ఆకాశం ఆయన నా సింహాసనం భూమి నా పాదపేటం అని అంటాడు అంటే ఆకాశంలో ఏముంది ఆయన యొక్క సింహాసనం ఉంది అంటే ఆయన ఉన్నాడు ఆకాశం వైపు ఆయన సైడ్ చూడాలన్నా అతనికి ధైర్యం జరగట్లా కానీ ఈ చేస్తాడు ఆ దేవాలయంలో ఉండి అతను దేవుడు ఏదట ఇది చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఆకాశము మనం భూమి ఎంత ఉందో అంత ఉండేది కదా ఎక్కడ ఎక్కడైనా ఆకాశం ఉ మొత్తం ఆవరించి ఉండేది కదా తన కళ్ళు ఎత్తడానికి కళ్ళు తనకు ధైర్యం జాలట్లా కానీ పరిస్థితి ఏంది దేవుడికి ఎదురుగా నేను మంచి చెప్పాలనుకుంటున్నాడు ఆకాశ ఆకాశం వైపు కళ్ళు ఎత్తులకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా అని అంటున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు అతని పాపాలు అతనికి తెలుస్తున్నాయి కాబట్టి అతను చేసిన కార్యాలు క్రియలు అతను తెలుస్తున్నాయి కాబట్టి దేవుడి ఎందుకు నిలబెట్టడానికైనా అతనికి ధైర్యం సరిపోవట్లా ఈరోజు ఇలా ప్రార్థించే జీవితం మనకు ఉందా అతను ఎలా ప్రార్థిస్తున్నాడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నాడు కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది విరి విరిగిన హృదయం గలవారికి వారికి నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును విరిగి హృదయం గల అంటే విరిగి నలిగిన నేను నేను నేను పాపిని ప్రవ్వాని ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఎప్పుడైతే విరగ నీ హృదయం విరగబడిద్దో అప్పుడు యహో ఆసనుడు నలిగిన మాస అని చెప్పి వాక్యశాలు వస్తుంది అలాగే కీర్తనలో యాభై ఒకటి పదహారు ప పద యాభై నీవు బలిని కోరువాడువు కావు కోరిన నేను అర్పించదును దహన బలి కాదు విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయవు ఇక్కడ దావిదు మహారాజు తను తప్పు చేసిన తర్వాత కీర్తన రాస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే దావిదు మహారాజు తప్పు చేసిన తర్వాత అంటున్నాడు పొట్ట గొర్రెలను చూసినట్టయితే నువ్వు బలులను కోరిన కావు అని అంటున్నాడు ఇప్పుడు దావి మహారాజు పొట్టేళ్ళని గొర్రెల్ని ఒకేసారి వేలల్లో ఇచ్చే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మహారాజు కదా అతను బలి కోరితే పాప ప్రశ్చాతాపానికి ఎన్నో దూడలను కాని పొట్టేళ్ళ కానీ గొర్రెలు కానీ బలి మనం చూసినట్టయితే ఎందుకంటే ఆయన ఎరుసులేము సామ్రాజ్యం అంతటి మీద చక్రవర్తిగా ఒక రాజుగా నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఇక్కడ అతను చేసిన పాపానికి దావిదు బలి అర్పించవచ్చు పాపం చేసిన తర్వాత మనం చూసినట్టయితే లేవికాండలో కానీ దేవుడు అంటాడు మీరు దేవుడు బలి దేవుడు కానీ బలి అర్పించవచ్చు అంటాడు లేవికాండంలో పాపం చేస్తే పాప పరిహార్ద బలి అన్నాడు అయితే ఇక్కడ దావిది అంటున్నాడు దేవా నువ్వు బలిని కోరేవాడివి కాదని అంటున్నాడు అసలు మన బలి అని బలి అనేది అనేది ఏంటని చూస్తే మనం చేసిన పాపానికి ఇదిగో దేవాన్ని ఆ పాపాన్ని క్షమించు అనడానికి మనం ఇచ్చేదాన్నే బలి అని అంటాం మన పాపం చేస్తాం ఆ పాపాన్ని క్షమించ క్షమించు అనడానికి మనం ఇచ్చే ఒక పాప పరిహార బలి అంటారు మనం చూసినట్టయితే బలిగా పశువుల్ని ఇవ్వచ్చు పావురాలని నైవేద్యాన్ని ఇలా ఇలా అర్పిస్తా ఉంటారు బలిగా అర్పిస్తా ఉంటారు అయితే దావిధ ఈ విషయం ఇతను ఈ ఈ విషయం తెలియకుండా ఉండిద్దా పర్షన్లు వధించవచ్చు పావురాలని అని కానీ దేవు ఇక్కడ దావిదంటు దేవు దావిదు దేవుడు యొక్క మనసు తెలిసినాడు దేవుడు యొక్క హృదాంశానుడు కాబట్టి అంటున్నాడు నువ్వు బలిని కోరిన వాడు కావు అని లేవికాండంలో దేవుడు బలి అడిగింది నీ దే లేవికాండంలో దేవుడు బలి అడిగింది ఎందుకు పొట్టెలు మాంసం కావాలనో లేకుంటే పొట్టెలు రక్తం కావాలనో కాదు ఆ బలి పశువుని తెగ ఆ బలి ఒక పశు ఆ బలికి మన పాపానికి మన పాప మన పాప మన పాప పశ్చాత్ అతనికి తీసొచ్చిన పశువు తెగ నరికిన తర్వాత దాన్ని చూసినట్టే గిల్ల గిల్ల గిలా ఇప్పుడు ఏదైనా మనము పశువుని ఇప్పుడు మన పాపాన్ని శ్రమించ మన పాపం చేసిన తర్వాత మన పాపాన్ని శ్రమించి మనము బలిదా బలివడానికి తెచ్చిన ఒక పశువుని మనం వధించినప్పుడు అది ఎలా కొట్టుకుంటే గిలగిలగా కొట్టుకోండి చనిపోతుంది అది చూసినప్పుడైనా నా పాపం కోసమే కదా ఈ చనిపోయింది నా పాపన్ని కప్పడానికే కదా దీని ప్రాణ తీసింది దీని ప్రాణం నా ప్రాణ బదులుగా అర్పించను కదా అని నేను అని అనుకొని ఎందుకు నేను పాపం చేయాలి ఆలోచించడానికే దేవుడు పాప పరిహార దప్పలు పెట్టి కానీ అది ఆ గిళ్ల గిళ్ల కొట్టుకొని చూడడానికి మనం చూసినప్పుడు మనలో ఏమైతే మనసు విరిగిపోతుంది అయ్యో నా వల్లే కదా నా స్థానంలో ఇది నా పాపానికి అప్పడానికి ఇది ఇది నా పాప ఇది నా పాపం కోసం చనిపోయింది నా పాపానికి అప్పడానికి చనిపోయింది అని చెప్పని మనం చూసినప్పుడు మన మనసు ఏమైంది విరిగిపోతుంది విరిగిపోవాలనే దేవుడు బలిని పెట్టిండే కానీ లేకుంటే మాంసం కోసం రత్నం కోసం కాదు పెట్టింది మనలో ఆలోచన రావ ఆయనలో అంటాడు నేను పాపం చేసిన ప్రతిసారి మరొకదాన్ని ప్రాణం పోవాలన్నా అన్నటువంటి ఆలోచన రావాలి అంటే నేను పాపం చేస్తే ఇంకొక జంతువుని చంపాలా అన్న ఆలోచన వస్తే అసలు ఆ గిల్ల కొట్టుకునేది మనం చూస్తే ఆ జంతువు మన పాపం చేయాలంటే వెనకాడుతాం ఊహించుకుంటే నచ్చున్నప్పుడు మా నాన్న ఒక కోడి తెచ్చిండు ఏదో సం ఫెస్టివల్ ఏదో అయితే కోడిని తగిన ఆ కోడి మెడకాయ కోసినప్పుడు అది కోసిన తర్వాత కానీ కొద్దిసేపు కొట్టుకుంటుంది కిణిలు వేసినా అది కొట్టుకునేది చూస్తే అసలకి ఆ రోజు చికెన్ తిన ఇంకా చికెన్ తినాలన్నా కానీ అదే గుర్తు వస్తుంది మనం చూసినట్టయితే భయంకరంగా అసలకి పశువును వదిచ్చేటప్పుడు మనం చూసినట్టయితే తినాలన్న ఆసక్తి ఇంట్రెస్ట్గా ఉండదు అది కొట్టుకునేది అదే గుర్తు వస్తా ఉంటుంది మనకు పల్లెంలో ఉన్నా కానీ అందుకే మన మనం పాపం చేసినప్పుడు అది గుర్తు రావాలి అయ్యో నా స్థానంలో ఆ పశువు గిలగిల కొట్టుకొని చనిపోయిందే అని గుర్తు రావడానికి దేవుడు బలిని ప్రవేశపెట్టిండే గాని మరి దేనికి కాదు దేవునికి బలి కావాలని కాదు మనం ఇక్కడ చూసినట్లయితే దావి విరిగి నలిగిన మనసును ఇక్కడ చూసినట్లయితే దావిదు విరిగి మనసు లక్ష్యం చేస్తున్నావు అలాంటి మనసు కావాలి ను బలిని కోరువుడు కాదు విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలు విరిగిన హృదయమును విరిగి నలిగిన హృదయమును నువ్వు ఆలక్ష్యం చేయవు అంటే విరిగితే ఆయన ఆయన ఖచ్చితంగా లక్ష్యం చేస్తాడు ఆయన పట్టించుకుంటాడు ఆయన ఆలక్ష్యం చేయడు అలాంటి మనసు మనకు కావాలి కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే అని నేను రెండు వారాలు ఉపవాసం ఉంటున్నా పదో పాగవిస్తున్నాను అని చెప్పనుకున్నాను కానీ ఇక్కడైతే శుంకరి విరిగి హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు ఎలా నే పాని ప్రభువ తన యొక్క పాపాలు తనకు తెలుసు కాబట్టి దేవుడు ముందు తల ఎత్తుకోవడానికి కానీ తనకు ధైర్యం సరిపోవట్ల ఈరోజు మనం ఎలా మన ప్రార్థన ఎలా ఉంది మన పాపం చేసి కానీ ఎదురు తల ఎత్తుకునే వారిగా ఉన్నామా తల దించుకొని ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉన్నామా కళ్ళెత్తుడికైనా ఆయనకి ధైర్యం సరిపోవాల ఈ రోజు మనంగానే మన పాపాలు మనకు అన్ని మనం చేసే కార్యాలు అన్ని దేవుడు మనుషులు తెలియపోవచ్చు శుంకర్ చేసే పాపాలు తను చేసే ఇది తనకు తెలుసు కాబట్టి తనకి దేవుడు ముందు నిలబడ్డానికి ధైర్యం జరిపోట్లే తను ఒప్పుకుంటున్నాడు దేవుడు ముందు తను తను తగ్గించుకుంటున్నాడు విరిగి నలిగిన హృదయంతో ఉంటున్నాడు దేవుడు ఆ ప్రార్థన ఆలక్ష్యం చేయనంటున్నాడు కదా ఈరోజు మనం కానీ మన ప్రార్థన ఎలాగ ఉండాలి విరిగి నలిగిన హృదయంతో ఉండాలి ఈరోజు మనం ఏదైనా తప్పు చేయాలంటే మనకు ఏసుప్రభు గుర్తు రావాలి ఎందుకు మన స్థానంలో చనిపోయిండు ఆ మనం పాపాలు మన దోషాలు మన మన క్రియల వల్ల చనిపోయిండు మన కోసమే కదా మన నిత్య జీవి కదా మన కుళ్ళు కూత మత్స్య రోగాలు అన్ని ఆయన మీద వేసుకున్నాడు కదా ఆ రోజు ఆ రోజు బలిగా పావురాలను పాతి న బదంలో పొట్టెలు పశువులను కానీ కొత్త న బందంలో ఈరోజు మన కోసం ప్రభు వధింపబడ్డాడు ఈరోజు మనం పాపం చేయాలంటే ప్రభు గుర్తు రావాలి మన ప్రభు గుర్తొస్తున్నాడు ఏదైనా పాపం చేసేటప్పుడు పాపం చేస్తున్నాం వస్తున్నాం దేవుడు ముందు అతిశయంగా ఉంటాను ఎన్ని అధిస్తున్నాయి అవన్నీ దేవుడు ఆడగలట్లేదు విరిగి నలిగిన హృదయమే కోరుతున్నాడు ఈ రోజున మనల్ని ఏం లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి కానీ వాటిని పెట్టుకొని దేవుడికి ఇష్టంగా ఉండడం కుదరదు మనం తప్పులు విడి విడిచిపెడితే అని అంగీకరిస్తుడు లేకుంటే మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో దేవుడు దూరం చేస్తే మనకు ఖచ్చితంగా తెలుసు ఇది దూరం చేస్తుంది నన్ను ప్రభు నుండి ఈ యొక్క బలిత నుండి నాకు ప్రభు నాకు విడుదల దచ్చి నేను నీకు దగ్గరగా జీవించాలంటే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఈ రోజు మనం అందరమే వాక్యం చెప్పే వారిగా ఉన్నాం వాక్యం చెప్పే వారిగా ఉన్నాం అంటే మనం ఎలా ఉండాలి మన క్రియలు ఎలా ఉండాలి దేవుడు ఎదుట మన జీవితం అసలు దేవుడికి అంగీకారం మనం చేసే ప్రార్థనలు కానీ మనం చేసే పనులు కానీ ఏదైనా దేవుడి కార్యాలయం కానీ దేవుడికి అంగీకారం దేవుడు ఇష్టపడుతున్నాడా మనం చూసుకున్నట్టయితే ఈ దేవుడికి ఇష్టంగా ఉందా అని చెప్పి మనల్ని మనం పరిశీలించుకోగలుగుతున్నామా మనం లోపల పెట్టుకొని మనం ఏమి ఇతరులకు ఏం చెప్పగలుగుతాము మనం లోపల పెట్టుకొని చెప్తే మన పరిస్థితి ఎలాగ ఉంటాం దేవుడు వాళ్ళని మత్సె సువర్ తెడి అద్దెలు అంటే వేషధారి అంటాడు ఈరోజు మనం వేషధారి అనిపించుకుందామా లోకలు ఎవరు అనాల్సిన అవసరం లేదు మనుషులు ఎవరు అనాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను వేషధారి అనంటే మన జీవితం ఏంది మన జీవితం ఒక ప్రశ్నార్థంగా అయిపోతుంది కదా కాబట్టి మనం ఎలాగ ఉండాలంట విరిగి నలిగిన హృదయంతో ఉండాలి ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమించే దేవుడు ఆయుస మార్గం నీ నీ ఎందు నాకు నాకు ఏమైనా ఆయుసం ఉంటే చూపించు ప్రభా అంటే ఖచ్చితంగా చూపిస్తారు వాటిని ఒప్పుకొని విడిచిపె విడిచిపెడతాను ప్రభా సహాయం తెచ్చేయమంటే సహాయం చేస్తాడు ఈరోజు దేవుడు ఎదుట మన నీతి క్రియలు మంచిగా లేవు అందుకే శంకరి అంటాడు అతడు దేవుడు నిలబడ్డాని కానీ నేను భయపడుతుంటాడు ఈ రోజు మనం తప్పులు చేసి దేవుడు ఏదైనా ధైర్యంగా నిలబడుతున్నామా లేకుంటే పశ్చాత్తా పడుతున్నాం అయ్యో ప్రభ నేను తప్పు చేసాను క్షమించు ప్రభావ ఈ తప్పులు ఇది పోతండి ఈ వ్యసనాలు వీటన్నిటినీ నన్ను విడుదల దయచే ప్రభు నేను నీకు దగ్గరగా జీవించాలి చెప్పి అనుకుంటున్నామా మనం విడిచిపెట్టప ఖచ్చితంగా పరిస్థితులు లాగే వేషధర ఒప్పుకొని విడిచిపెడితే సుంకర్ దేవుడు మన అక్కడ అతను పాపి నన్ను నన్ను కరుణించమని పలికిను ఆయన ఎలా అంటున్నాడు పాపిని ప్రభావాన్ని ఒప్పుకుంటున్నాడు రోజు పాపి నన్ను మనం ఒప్పుకుంటున్నామా కొంతమంది చెప్తా ఉంటారు పాపి ఒకసారి రక్షింపబడ్డ తర్వాత నువ్వు ఓరు పాపి పాపి అనకూడదని అంట నిజమేనా ధాన్యాల్లో ఏ పాపం లేదు కానీ తను ధాన్యాలు తొమ్మిది ఆధ్యంలో తన గురించి తన్నగా కలుపుకొని ప్రార్థన చేస్తారు తనలో ఏ లోపం లేకపోయినా మనం తెలిస్తా తెలియక ఎక్కడ దిక్కడ చిక్కబడి ఉంటావు ఉదాహరణ మనం చూసినట్టయితే ఉదయం మనం ఒక మంచి బట్టలు వేసుకొని మంచి ఐరన్ వస్త్రాలు వేసుకొని మంచి స్నానం చేసి బయటికి వెళ్దాం అనుకోండి ఇప్పుడు ఎవరో ఎందుకు సపోజ్ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మంచి ఉదయపొట్టు స్నానం చేపిస్తాం మంచి ఐరన్ బట్టలు వేస్తాం మంచిగా పంపిస్తాం మళ్ళీ సాయంత్రం వచ్చేసరికల్లా వాళ్ళ ఒంటి మీద మురికి ఉంటుంది వాళ్ళకి పీటీ గ్లాస్ ఉంటే సార్ అనుకోవచ్చు పీటీ గ్లాస్ లేనప్పుడు కానీ అలాగే నా భర్తగాని చూశాను అన్నట్టు ఆయన ఆఫీస్కి వెళ్తారు మంచి ఐరన్ బట్టలు వేసుకుంటారు మంచిగా స్నానం చేసి వెళ్తాడు శుభ్రంగా వెళ్తాడు ఇంటికి వచ్చేటప్పుడు తన శరీరం మీద ఎందుకు అతను బయటికి వెళ్ళాడు కాబట్టి ఆ మార్గాల్లో మట్టు దుమ్ము అదంతా ఒంటి మీద పడిద్ది మన వాహనాల మీద పోతున్నప్పుడు దుమ్ము ఖచ్చితంగా పైన పడిద్ది అది కనిపిపోయినా కానీ శరీరం మీద ఉండిది అలాగే ఈ లోకలు చేస్తున్నప్పుడు మనకు తెలుసా తెలియకు మన మీద పాపను దుమ్ము దూలు ఉండింది దాన్ని ప్రతిదినం మనం కడుక్కంటా ఉండాలి మనం కడుక్కోంటా మనల్ని మనం శుద్ధి చేసుకుంటా ఉండాలి ప్రతి దినం శుద్ధి చేసుకోకపోతే అంత పేర్కొంది గజ్జి పడుతుంది దురదొచ్చి అలాగే మనం కడుక్కోకపోతే మనం కానీ ఆత్మీయ స్థితిలో పడిపోతాము మనం దేవుడు దగ్గరగా ఉండలేము చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాము మనిషిగా బతికే ఉంటాం ఆదాము పాపం చేసిండు బతికే ఉన్నాడు కదా చావలేదు కదా ఆత్మలో చచ్చిపోయిండు ఆత్మీలో కాబట్టి మనంగా నీ దేవుడి దేవుడికి దగ్గరగా ప్రతి దినం అంటారు నేను పాపను ఒప్పుకోవాలా అని చెప్పానండి నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు తెలుసో తెలియక ఎక్కడ ఒకదు ఇక్కడ మనకు ధాన్యాల ద్వారా ధాన్యాల ప్రాంతం ద్వారా చెప్పబడుతుంది చిక్కబడి ఉంటామో ఏమో తెలిసి తెలియక కానీ మన పాపలు ప్రతిదినం ఒప్పుకుంటూ ఉండాలి మన రక్షణ అనేది కాపాడుకుంటూ ఉండాలి ఒకసారి రక్షింపబడ్డావు కదా ఇంక నువ్వు రక్షింపబడి నువ్వు నిత్య జమని పోతాం అని చెప్పనంటారు అంతం వరకు నమ్మకం ఉన్నవాడు రక్షింపబడినా అంటాడు అంతం నీ అంతమైనా ప్రభు రాక వరకైనా నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకైనా నమ్మకంగా ఉండాలి లేకుండా ప్రభు వచ్చే వరకైనా నమ్మకం ఉండాలి అప్పుడు దాకా నీ రక్షణ నిత్యం కాదు కాపాడుకుంటూ ఉండాలి దాన్ని మనం ప్రతి దినం కాబట్టి మనం కానీ శుంకర్ లాగే మన పాపాలు ప్రతి దినం మన పాపాలు మనకు హృదయం తెలుసు ఎవరు సాక్ష్యం మనం అంటాం కదా నీ సాక్షి అడుగు చెప్పిద్దాన్ని మనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు మనలో మన సాక్షి మన గురించి చెప్తా ఉంటుంది నీళ్ళు ఈ క్రియలు ఉన్నాయి నీళ్ళు దేవుడు ఒప్పింపజేస్తూ ఉంటాడు మనం ఒప్పుకొని విడిచిపెడితే మనము ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమించే దేవుడు ఆయన క్షమిస్తాడు అతనికి వచ్చిన అతని కంటే ఇతడు నీతి మంత్రులు తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుతున్నాను దేవుడు ముందు ఎవరైతే తగ్గించుకొని తన పాపాలు ఒప్పుకుంటారో నీకు దేవుడు ఇవ్వాలి నీ క్రియలు నువ్వు నీతి మంత్రులు అని ఇవ్వాలి ఆ పేరు ఆ యొక్క టైట్లు నీకు నువ్వు అనుకుంటే సరిపోదు కదా ఎవరికి మేము నీతి మంత్రులు మేము దేవుడు సేవ చేస్తున్నాం కదా మేము దేవుడికి దర్శన భాగం ఇస్తున్నాం కానీ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అది కూడా దేవుడు నీకు ఇవ్వాలి నీకు నువ్వు ఎవరికి వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా దేవుడు ఇక్కడ ఆయన గురించి చెప్తున్నాడు అతను కళ్ళు ఎత్తి ఆకాశం వైపు చూడడానికి ఎందుకంటే అతనికి తెలుసు ఆకాశంలో కానీ దేవుడు ఉంటారు అది ఆయన సింహమాసం అని ఆకాశం వైపు ఎత్తడానికి కానీ ఆయన మందిరంలోకి పోవడానికి కానీ ఆ పరిస్థితుడికి దగ్గర కానీ పోవడానికి కానీ అతను దగ్గరగానే పోలేకపోతాడు దూరంగా ఉండి ప్రార్థిస్తాడు ఆకాశం వైపుగా చూడలేకపోతాడు అతని నీతి క్రియలు అతను అతని అతని కార్యాలు అతను చేసింది తెలిసింది కాబట్టి అతను దూరంగా ఉండి దేవుణ్ణి ప్రభు నా పాప క్షమించున్నాడు ఈరోజు మనగానే మన ప్రార్థన ఎలా ఉంటుంది తగ్గించుకొని చేస్తున్నామా దేవుడు ముందు హెచ్చించుకొని మనల్ని మనమే హెచ్చించుకుంటున్నామా మనలో తగ్గింపు ఉంటేనే దేవుడు మనం హెచ్చింపబడాలంటే ఖచ్చితంగా మనం తగ్గింపబడితేనే దేవుడు హెచ్చిస్తాడు మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడు నీ బోరు మన బోరు మనం ఊగాదు కదా ఊడాల్సింది పక్కన మన గురించి సాక్ష్యం చెప్పాలి ప్రభుయాతను గురించి సాక్ష్యం చెప్తున్నాడు అతని కంటే ఇతను నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పొచ్చున్నాను తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడి అని తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడి కాబట్టి ఈ ప్రార్థన మనం ఏం నేర్చుకుంటున్నాం సుంకర ప్రార్థన పరిసర ప్రార్థన సుంకర్ చూస్తే తను తను ఎంతో హెచ్చించుకుంటున్నాడు నేను అది చేస్తున్నా ఇది నాకు ఇది ఇచ్చినో కృతజ్ఞతలు చెప్తున్నాడు నేను ఈ పక్కనతో పోలుస్తున్నాను నేను ఇట్టాలేను అంటే ఇతరుల వైపు ఏళ్లు చూపిస్తున్నాడు వేషధారి ముందు నీ కంట్లో ఉన్నది తీసుకో తర్వాత నువ్వు పక్కన ఉన్న కంటలో తీయొచ్చని వాక్యం చెప్తుంది కదా తను తను చూసుకోకుండా తన నేతలతో కానీ పోల్చుకుంటున్నాడు కానీ పరిశుకర్ పరిశుయుడు తను తను ఎంతగా నేర్చించుకుంటున్నాడు తను నాది నాది అంటున్నాడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చిన వాటిని కానీ నాది నా ఎప్పుడైనా మన జీవితంలో మనం చూసుకున్నట్టయితే నాది నా అని అనుకున్నప్పుడు మన వర్ధలను ఖచ్చితంగా ఇది నా కష్టాజీతం నాది అనుకుంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నది కానీ తీసేయబడుతున్నా తెలిసి ఎప్పుడైతే దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటామో ఈ దేవుడు వందనాలు ప్రభావ అని చెప్పను మనం అనుదినము ఆయనకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాము ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం ఇతను నాది నా అనుకుంటున్నాడు తన తన స్వంత తన స్వయము అంటే తన మీద తానే ఇదిగా ఉంటున్నాడు కానీ ఇక్కడ సుంకరిని చూస్తే తన పాపాలు తను తెలుసు ఉన్నాయి కాబట్టి తనకి దేవుడు వైపు కళ్ళెచ్చు ఉండడానికి కానీ ధైర్యం జాలట్లేదు అందుకే ప్రభు నన్ను క్షమించాను అంటున్నాడు ఈరోజు మన ఉపవాసాలు మన దశం భాగాలు దేవుడు అడగట్లేదు మన యొక్క నీతి మనం ఆయన ఎదుటి ఎలాగ ఉన్నాం ఆయన చూస్తున్నాడు మనం చూసినట్టయితే అదే కదా ఆయన ఎదుటి ఎలా జీవిస్తున్నాం ఆయన ఎదుటి ఎలా ఉన్నాం ఎలా తగ్గించుకొని ఉన్నాం మన ప్రార్థనలు ఎలా ఉండాలి అని దేవుడు చూపిస్తున్నాడు తన దశం భగవిస్తున్నట్టు తన ఉపవాస ప్రాతం ఉన్నట్టు అక్కడ మనకు ఏం రాసి ఉండలేదు కానీ అతను నీతి మంత్రులు ఎందుకంటే తనకు తెలుసు తను తప్పు చేసిండు ఆ తప్పు ఒప్పుకుంటున్నాడు కాబట్టి దేవుడు అతను ప్రేమిస్తుండు అతను నీతి మంత్రుడిగా చేస్తున్నాడు పరిసేయుడు తను తను కాబట్టి తను దేవుడి దృష్టిలో నీతి లేడు వేషధారి ఉన్నాడు కాబట్టి మన ప్రాంతంలో మనల్ని మనము ఎప్పుడు తగ్గించుకొని దేవుడు ముందు వినయంగా ఆయనకి ఆయన ఎందు వినయభక్తులు కలిగి జీవించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి అతి సంచం మనం ఏ పాటి వారు ఏముంది మనలో గొప్పతనం మనలో ఏం లేదు కదా మనం కదా కానీ ఆయన ప్రేమించి ఆయన స్వరూపం వచ్చిండు ఏమాత్రం యోగ్యులంగా మనల్ని ఎంతగానో ప్రేమించిండు కాబట్టి తన మనల్ని దేవుడు ముందు ఎప్పుడు తగ్గించుకొని జీవిస్తా ఉంటే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు దీని ఈ ఉపమానం అందుకే చెప్పబడుతుంది తమను తమ నీతి మంతులు అనుకొని ఇతరుల తుని కొంచెం ఈ ఉపమానం చెప్తున్నాడు మనల్ని ఎవరు లేరు మనల్ని మనం అనుకోవడానికి వీలు లేదు మనలో మనం నీతి పంతుల పక్కన వాళ్ళ అవినీతి పంతులు వాళ్ళు మంచి లేదు భక్తి లేదు ఇది లేదు అని చెప్పి అన్నానికి లేదు దేవుడు చూస్తామంటాడు కదా తృణీకరించొద్దు అంటే తక్కువ చేసి చూడొద్దు చిన్న ఒక విధంగా చెప్పాలి చిన్న చూపు కదా చిన్న చూపు కాబట్టి మన పాపాలు మనం ఏదైనా ఉంటే ఆయాస మార్గాలు దేవుడు ముందు ఖచ్చితంగా ఒప్పుకుంటే అని క్షమించే దేవుడు ఈ వాక్యం బట్టి చూస్తే అతను అతను కళ్ళెత్తడానికైనా దేవుడు ముందు ఎత్తలేకపోయాడు ప్రార్థించలేక నిలబడలేకపోయాడు అతని మందిరంలో దేవుని యొక్క మందిరంలో కానీ అతను నీతిమంతులు తీర్చబడి ఈ రోజు మనం కానీ మనలో అవినీతి మనలో హెచ్చింపు మనలో ఏమైనా తప్పులు ఉంటే దేవుడికి మనం నీతిమంతులు దేవుడు మన నీతిమంతులుగా చేయలేడు తప్పడు కాబట్టి మనం ఒప్పుకొని మనం సుంకర్లాగా ప్రార్థన చేయాలి మనం పాటలు పడితే సరిపోదు కదా సుంకర్ వల్ల ఉండాలని మనం చేసి చూపించాలి కదా మన దేదే క్రైస్తవి అనేది మాటలతో కాదు క్రియలతో ఉండాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ పరిశుద్ధ చేసే తండ్రి దేవానికి స్థుతులు స్తోత్రాలు ప్రభావ వాక్యం మాట్లాడినందుకు నీకు వందనాలి ప్రభావ ఇదిగో తండ్రి పరిశోధలాగా ఈ రోజు మాలో ఏమైనా ఇదిగో తండ్రి వేషధారి లక్షణాలు ఉంటే తీసిపారినాడు ప్రభా ఇదిగో తండ్రి తన ఉపవాసం ఉన్నాను ఇదిగో తను దశం భాగమిస్తున్నాను అని చెప్పి ఇతలతో పోల్చుకొని ఇతలను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ప్రభా ఇదిగో తండ్రి మళ్ళీ అలాంటి స్వభావం హెచ్చింపు తత్వం ఏదైనా ఉంటే తీసిపారినాడు ప్రభా ప్రభా సంకరి ప్రభా తను తను తగ్గించుకున్నాడు ప్రభా ఇగో మీ సైడ్ చూడడానికైనా అతను చూడలేకపోయినాడు ప్రభా నే పాపిని ప్రభా నా అని చెప్పాను అంటున్నాడు అవును తండ్రి వేసు ప్రభా ఏస్తూ ప్రభా మళ్ళీ ఏమైనా పాపాలు ఉంటే కడగండి ప్రభా మీ రత్తంటే కడగండి పరిశుద్ధ పరచండి ప్రభా ఇదిగోతండి మీరు మమ్మల్ని నీతి మద్దతులు చేయాలి మేము నీతి మద్దతులు అది నీతి కాదు ప్రభా ఇదిగోతండి మమ్మల్ని మేము పరిశుద్ధ పరచుకోవాలి ప్రభా ప్రతి దినము ఇదిగోతండి నీ నీ ఇదిగోతండి నీ నీతి సత్యాన్ని మీరు ప్రకటించాలి వేస్తు ప్రభా ఇదిగోతండి వేస్తు ప్రభా ఇదిగోతండి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలి ప్రభా ఇదిగోతాను వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకుని వందనాలి వేస్తూ ప్రభా ఇదిగోతండి వేస్తూ ప్రభా అలాగే తండీ శంకరవాళ్ళు మేము శంకర వాళ్ళు మేము జీవించాలి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించాలి ప్రభా మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదు మీరే తగ్గించుకొని అని హెచ్చిస్తా అన్నారు ఇగో తండీ మేము తగ్గించుకొని జీవించాలి మీ చేతులకి బలిసిన వచ్చేది కానీ మేము దీన మనసుకల్గా జీవించాలి వేసు ప్రభా ఇగో తండీ ఏసో ప్రభా అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా కృప్ల ప్రతి ఒక్కరిని జీవించిన ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్యం దయచండి ఏసు ప్రభా ఇగో తండ్రి విన్న వాక్యాన్ని ప్రభావ జీవితంలో ప్రభావ నీటి కట్టి ఫలింప చేయండి మర్చిపోయే వర్క్ కాకుండా ప్రభావ ఇగో తండ్రి వాక్య స్థాయి జీవించి కృపను దయచేయండి ఎసు ప్రభావ ఇదిగో తండీ వాళ్ళ జీవితంలో ఏదైతే మేలు ఆగిపోయినా మేలు అన్ని ఏసుగుసం రిలీజ్ చేయండి ప్రభా ఇగో తండీ ఏసో ప్రభావ ఇంకా నీ సేవలు బలంగా వాడబడలేసు ప్రభా ప్రతి దినం ప్రభా ఇగో తండీ వాడబడాలి ప్రభా అలాగే తండ్రి గ్రూప్ లో ప్రతి ఒక్కరూ ప్రభు నశించి ఆత్మ నశించి ఆత్మజాలు ప్రతి ఒక్కరూ మారాలి ప్రభా ఇగో తన వేసుకు ప్రభావ మీరే గొప్ప కార్యాలు జరిపించమని ప్రభావ వాళ్ళ ఆయస్ మార్గలు చూపించమని ఒప్పుకొని విడిచిపెట్టే కృపను దేచమని నజరైన నేసి నా పెట్టాడు విరినప్పుడు తండ్రి ఐ మీన్ థ్యాంక్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ రవేళ్ళ ప్రెసిడెంట్ అన్నా అన్న ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వరా ఓకే సార్ మన ప్రభు అయిన ఏతు కృప సమాధానము పశుదాత్మ నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడేండు కాక ఆమెన్ సిస్టర్ అందరి